కీర్తన నాలుగు వందల డెభై ఆరు దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కొవిదు నీకైనా జాలి గుణమేళ విడుచు అరయ పంచదార నదుక తినబోదే చేర రాని ముష్ గింజ చేదేలమాను తరమైన చదువులు సారే సారే చదివినా గోరపు దుష్టు కోపమేల మాను నిప్పు తెచ్చి ఒడిలోన నియమాన పెట్టుకుంటే ఎప్పుడును రాజుగాక ఇది ఏల ముప్పిరి పాతకుడయిన మూడు ఎన్ని ఆచారాలు తపకెంత చేసినాను దయేల కలుగు ఇంటిలోన కుక్కు తెచ్చి ఇరవుగ పెట్టుకుంటే దంటయ్యి గోడలు వడదవకేలమాను గుంటరయి శ్రీవేంకటేశుకులువకుండినవాడు తొంటి సంసారవుగాక దొర ఏటికౌను